జేష్జన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్మోభి సీద్ శ్రీమహాగాధిపతివసరంభా శచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతందే గురు పరంపరా నారాయణమ్ నమస్కృత్యరం చె నరోం సరస్వతీం యా సంతయముదీరే ఏషా తేత్యే బుద్ధిత్మాం శృణు బుద్ధ్యాయుక్తో యర్మబంధం ప్రసి అక్కడే ఉన్నామవునా భాష్యంలో ఉన్నాకైందా ఇది నిష్ఠాద్వ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యే శ్రోతర విషయ విభాగేన సుఖం గ్రహీష పవర్ లేదండి పవర్ లేదు అంటే ఈ యుపిఎస్ ఉంది ఇక్కడ మూలంగా ఏవో తిరుగుతున్నాయి తప్పిస్తే పవర్ లేదు ఓకే సో శంకరులు నేను ఇంతకు ముందు మీకు మనవ్ చేసిన విధంగా ఆ వివేకానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు వివేక మనకి విషయాన్ని బోధించాలి నిజానికి సమాజంలో ఆధ్యాత్మిక రంగంలో కూడా మీకు వివేకము తక్కువగా ఉన్న సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి ఇప్పుడు మన హిందూ ధర్మము ఈనాడు ఉన్న స్థితిని మీరు చూసినట్లయితే అంతా ఎలా ఉంటుందంటే కలగూర గంపలాగా ఉంటుంది తప్పిస్తే ఒక పద్ధతిగా ఉండదు అంచేతనే హిందువులు ఒక యూనిట్గా దగ్గరికి రావడం కూడా కష్టమవుతూ ఉంటుంది ఎందుకంటే ఎవడి ధోరణి వాడిది ఒకడు కర్మ గొప్పంటాడు ఇంకోడు భక్తి గొప్ప అంటాడు జ్ఞానం గొప్ప ఇవేమీ కాదు యోగమే గొప్పది ఇంకొకటి అంటాడు ఇవన్నీ కాదు ఇంకేదో ఉపాసన గొప్పది మరో ఒకటి అంటాడు సో ఇలాగా ఎవరికి తోచిన విధంగా దాన్ని వాడు పీపుతూ ఉంటాడు ప్రతివాడు గీత శ్లోకాన్ని కొట్ చేస్తాడు ఆఖరి కమ్యూనిస్టులు కూడా గీతనే కోర్ట్ చేస్తారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ఆ శాస్త్రమును అలా అలా ఉండకూడదు శాస్త్రం అలా ఎవరికి తోచినట్టుగా వాడు దాన్ని లాగిట్లాగా ఉంటే దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి సమాజం చిన్నా భిన్నం అయిపోతూ ఉంటాయి మన పరిస్థితి అలాగే కనపడుతుంది శాస్త్రము వివేకపూర్వకంగా ఉండాలి తర్వాత ముఖ్యంగా ఆధ్యాత్మ శాస్త్రము మానవ జీవితానికి సంబంధించిన శాస్త్రం జీవితం అనేది ఇలాగైనా ఉండొచ్చో అలాగైనా ఉండొచ్చో అలా ఉండదు ఏదో ఆర్ట్ అంటే ఇలా ఉన్న పర్వాలేదు అలా ఉన్న పర్లేదు అని ఏదో చెప్పచ్చు కానీ జీవితం అనేది ఒకే పద్ధతిలో ఉండాలి దేర్ ఈజ్ ఓన్లీ వన్ కరెక్ట్ వే ఇప్పుడు లాక్ తీసెక్కి ఒక్కటే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది ఎన్ని కాంబినేషన్ అరవైన కాంబినేషన్స్ కరెక్ట్ కాంబినేషన్స్ ఉండవు ఏదో ఒక్కటే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది అలాగే ఈ జీవితాన్ని నిర్ధారించేటువంటి క్రమం కూడా శాస్త్రీయమైన బోధ కూడా ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉంటుంది గానీ ఇన్ని రకాలుగా ఉండదు ఒకడు భేదం సత్యం ఉంటాడు ఇంకోటి అభేదం సత్యం ఉంటాడు మరొకడు భేదాభేదం సత్యం ఉంటాడు ఇలాగా కలగాపూలకంగా మన పార్లమెంట్ లాగా అలాగే ఎలా శాస్త్రం అలాగే కుదురుతుంది లేకపోతే ఏమవుతుంది వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడంతో సరిపడుతుంది ఇది మన పరిస్థితి అలాగే ఉంటుంది ఓ రకంగా చూసినట్లయితే ఈ ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చిందంటే శాస్త్రమును తెలుసుకునే సందర్భంలో వివేకము లోపించుట చేత వచ్చింది వివేకము అంటే క్రిసైజ్ అండర్స్టాండింగ్ సో దేనికి దాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి పని చేయాల్సి అది శంకరుడు దాన్ని శ్రీకృష్ణుడు అటువంటి వివేకాన్ని చూపించాడు గీతలో మనం ఆ వివేక పూర్వకంగా గీతను నేర్చుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు తర్వాత వివేకపూర్వకంగా కనుక బోధించినట్లయితే ఆ వినివడికి చెప్పి వినివడికి చెప్పే శాస్త్రం చెప్పినట్లయితే వినివాడు సుఖంగా దాన్ని గ్రహించగలుగుతాడు సో వివేకం లేకుండగా చాలా కన్ఫ్యూజింగ్ గా అది జనం వ్యామోహాన్ని పొందుతారు పాపం వాళ్ళు ఏమి పైకి కొన్ని పైకి వ్యక్తం చేయరు ఏం మాట్లాడరు అలాగా ఎందుకు మాట్లాడరు అంటే సభాముఖంగా మాట్లాడడం సరికాదు అనే ఒక అభిప్రాయంతో కొంతమంది ఆగిపోతారు కొంతమంది ఎలా ఉంటారు చాలా డల్స్ కింద ఏది చెప్పినా అలా వాళ్ళ వెతిమించి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా దాంట్లో ఉండే వివేకం ఇంక ఇన్ని నేను ఒక ఐదు ఉపన్యాసం చెప్తుంటే విన్నాను పెద్ద స్టేజీ ఆయన వేషమోది కూడా చాలా దిట్టంగా ఉంది ఓ వెయ్యి మంది జనం కూడా ఉన్నారు జనం కూడా తక్కువే ఉంది ఆయన పది నిమిషాలు విన్నాను నేను ఏమైనా ఒక్క మాట ఉపయోగకరమైన మాట వస్తుంది ఆయన ఏమంటాడంటే ఓమ్ నాండే అని సీత అన్నాడు ఓకే సరే అన్నారు అంటే సంబోధనైనా అవ్వాలి నమస్కారం అవ్వాలి ఏదో అవ్వాలి కానీ అలా ఉనికి నేను ఒకటి చెప్పేసి ఉంచడానికి వీల్లేదు పోన్ అండి ఇంక ఇన్ని వ్యాకరణం గోలా ఎందుకు ఓం సీత తర్వాత ఓం అండ ఆయన ఆయన ఓం అండ అమ్మన అండం ఓం ఓం ఓమ్ ఏదో అంటాడు సంథింగ్ లైక్ దాట్ ఇది ఎదు ఓం ఓన్ సీత హ్రీన్ దుర్గా హ్రీన్ రుక్మిణి రుక్మిణి అండాయన రుక్మిణి రుక్మిణి పలకడానికి ఆ నాదికి తిరగదు అనమాట రుక్మి తర్వాత హిరీ హ్రీం అండదు హిరీ అండదు ఇటు కాకుండా ఇటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో అంటాడ హీ నైదర్ మేక్స్ ఇట్ హిరీ వట్ ఎవర్ ఇట్ ఇస్ వట్ ఎవర్ ఇట్ ఇట్ హ్యాజ్ నో మీనింగ్ వట్ స్టిల్ హ్రీ హ్రీం సంవేర్ ఇన్ బిట్వీన్ హి హీస్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్ హ్రీ లక్ష్మి అని ఐదు చెప్పాడు ఆయన ఐదు చెప్పేప్పటికి ఆయనకే మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చేసింది వరుస ఈ వెయ్యి మంది అలా వేడమోహాలు వేసి చూస్తున్నారు నేను అంటాను నన్ను అనుసరించి మీరు అనాలి అంటాడు ఆయన అంటూ వీళ్ళని అనిపించదు పది నిమిషాలు అయిపోయినాడు ఏమిటంటాడు వీళ్ళు ఏమంటారు రీ రుక్మిణి అని అంటే వాళ్ళందరూ అన్నారు అనుకోండి సో వాట్ సో ఈ విధంగా ఒక పద్ధతి ఏమీ ఒక శాస్త్రీయమైన దృక్పథము సరి అయిన అవగాహన ఏమీ లేకుండా అధ్యాత్మ సమాజము చాలా చందరవందరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక రకంగా హిందూ సమాజం ఇంతలాగా ఇబ్బంది గురి కావటం కూడా మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు ఇది క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారనుకోండి వాళ్లలో కూడా లక్ష తొంభై పంథలు ఉన్నాయి వాళ్ళు స్థిరంగా ఏమీ ఉండదు వీడ అవది వాడ కండిస్తాడు వాడ అన్నది ఇంకొకడ కండిస్తాడు బట్ స్టిల్ సంహౌ దే మేనేజ్ టు ప్రాజెక్ట్ యునైటెడ్ పిక్చర్ వాడేరో ఒకటి పట్టుకొని దాన్ని అలా బలంగా ప్రాజెక్ట్ చేගෙන ఉంటారు అలా ఒక విని వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే కొంత ఈజీ గోయింగ్ విగన్ ఉంటుంది సంథింగ్ పాజిటివ్ సంథింగ్ సాలిడ్ అండ్ ఇఫ్ యు హోల్డ్ ఆన్ టు దిస్ సంథింగ్ యు ఆర్ సేవ్ అని ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటాడు అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వాడి వాడిచ్చేటువంటి ఆ క్రిస్టియన్ మిషనరీ ఏది ఆఫర్ చేస్తున్నాడో దాంతో సమతూగే విధంగా సరితూగే విధంగా మనం ఆఫర్ చేసి జనాలని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం అనిపించింది వాటే బ్యాడ్ లక్ ఎంత ప్రాచీనమైన ధర్మము నిన్న కుక్క గొడువులాగా పుట్టుకొస్తున్నటువంటి వాదముల ముందు అలాగా వీగిపోతూ ఉంటే ఎంత దురదృష్టకరమైన విషయమే చూసారు సో ఈ విధంగా చాలా వివేకము లోపించి ఉన్నట్టుగా మనకి సమాజాన్ని చూసినట్లయితే కనపడుతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఎవరికి తోచిన విధంగా వాడు దాన్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు పుష్ చేస్తూ ఉంటాడు సో వివేకము చాలా లోపించింది కానీ శాస్త్రములో అలాంటి దోషం లేదు శాస్త్రంలో వివేకము స్థిరంగా దృఢంగా ఉన్నది అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ సమస్యను శంకరాచార్యులు ఫేస్ చేశారు అప్పుడు ఉంది ఈ సమస్య అంచేతనే ఆయన ఏం చేశారంటే ఈ లోకంలో చలామణిలో ఉన్నటువంటి భావజాలాన్నంతని కూడా కొంత శోధన చేసి కొంత కలుపు తీసవతరపారేసి దానికి ఒక దిశానిర్దేశం చేసి ఒక వ్యవస్థను చేశారు ఆయన ఆ వ్యవస్థను చేయబట్టే ఈనాటి వరకు వచ్చింది ఈ ధర్మం ఇంకా నిలబడుతూ వచ్చింది లేకపోతే ఎప్పుడో కుప్పకూలిపోయింది కాబట్టి అలాగంటే ఒక వివేకపూర్వకమైన వ్యవస్థని శంకరాచార్యులు చేశారు ఆయన డెబ్బై రెండు కన్సిడర్ చేశారంటే మీరు ఆలోచించండి డెబ్బై రెండు కన్సిడర్ చేసి వాటన్నిటినీ కూడా నిరాకరించి నిరాకరించటం ఇంటోటో నిరాకరించటం కాదు వాళ్ళలో ఉండేటువంటి ఆ దోషబుద్ధిని తప్పు ఎక్కడ చేస్తున్నారో ఆ తప్పును నిరాకరించాను కానీ నామరూపాలను నిరాకరించలేదు తంత్రం చేస్తుంటే ఆ తంత్రంలో మీరు చేస్తున్న పద్ధతులని తప్పును నిరాకరించాను కప్పిస్తే ఆ తాంత్రికులు ఏ దేవి రూపాన్ని ఆరాధిస్తున్నారో ఆ రూపాన్ని నిరాకరించలేదు సో ఆయన చాలా వ్యవస్థితంగా శాస్త్రాన్ని చెప్తారు ఎందుకంటే శాస్త్రము ఇట్స్ సైన్స్ సైన్స్ ని మీరు మీ వ్యక్తిగతమైన సబ్జెక్టు ఇంటర్ప్రిటేషన్స్తో చెప్పకూడదు సైన్స్ అని సైన్స్ లాగే చెప్పాలి సో అదంతా ఈ శ్లోకం దగ్గర ఈ రకమైన సంభాషణ అంత సందర్భానుసారంగా ఉంటుందని నాకు అనిపించి నేను చెప్తున్నాను సో ఇక్కడ మానవుడు చేసే సాధనకి రెండు రూపాలని ఇస్తున్నారు ఏషా తేభి హిత సాంఖ్యే బుద్ధి యోగేత్విమాం శృణు శ్లోకంలో రెండు రకముల సాధనలు మనిషి జీవితంలో సంభవమవుతాయి ఒకటి బహిరంగ సాధన ఇంకొకటి అంతరంగ సాధన బహిరంగ సాధన కర్మ అంతరంగ సాధన జ్ఞాననిష్ట సో కర్మయోగము జ్ఞానయోగము యోగము అంటే సాధన లేక ఉపాయము అని సో ఆ నిర్ధారణ చేస్తున్నారు అందాము ఏషా తేభి హితాఖ్యే బుద్ధిగేమాం శృణు బుద్ధ్యాయుక్త కర్మబంధు ప్రసి పదము ఎ సాంఖ్యే బుద్ధి యోగే ఇం శృను ప్రసి ఇదింతకు ముందు చెప్పినట్టున్నారు మేము ప్రజలు అర్థం అయినా పోసారి శబ్దం మొదలుపెట్టాం కాబట్టి హే పా जुन ते नीक एशाख्यु अभिता बोधिंबड़न नदी तू दी भिन्नमुग इं योगे యోగ విషయమునకు చెందిన ఇమాం ఈ బుద్ధిని గురించి శృణు వినుము సాంఖ్యము యోగము రెండు పదాలు మీరు ఈ పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఒకవేళ యోగ పదాన్ని మీరు సాంఖ్యంతో కలిపి వాడేరనుకోండి అప్పుడేమన్నాసి ఉంటుంది సాంఖ్య యోగము కర్మయోగము అనాలి యోగ యోగము అనకూడదు అక్కడ యోగ శబ్దానికి కర్మ అనర్థం యోగ శబ్దాన్ని రెండు సార్లు వాడాల్సి వచ్చినప్పుడు యోగయోగము అని అనుకోండి వాళ్ళైతే కన్ఫ్యూషన్ వచ్చేలేదు మరి యోగ శబ్దానికి కర్మ అనర్థం ఉంది ఉపాయము సాధన అనర్థం ఉంది కాబట్టి కర్మ అనే ఉపాయము అని చెప్పాలి కర్మ అనే ఉపాయము అని చెప్పాలంటే కర్మయోగము అంటే బాగుందా యోగయోగము అంటే బాగుంది కాబట్టి కర్మయోగము అనే అంటాం కాబట్టి సాంఖ్యయోగము అంటే సాంఖ్యము అంటే జ్ఞానం జ్ఞానము అనే ఉపాయము కర్మ అనే ఉపాయము రెండు ఉపాయాలు రెండు సాధనాలు దేనికి సాధనాలు అంటే జీవితము యొక్క పరమ లక్ష్యమును చేరుకునేటప్పుడు సాధనాలు మానవుడు పుట్టినందుకు వాడు ఈశ్వరుణ్ణి పొందాలి ఇది మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనము అదే మంచిదండి మానవుడే పుట్టేడు అంటే డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడం కోసం కాదు పుట్టింది అది సెకండ్ అది హ్యాపన్ సో ఇప్పుడు ఆవు పుట్టింది అనుకోండి గిడ్డి మేసి పాలు ఇవ్వడం దాని ప్రయోజనం అక్కడికోసరి ఇంక అంతకంటే వేరే ప్రయోజనం ఏం కానీ మనిషే పుట్టాడు అనుకోండి అలాగే డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడం అదే అదే మనిషే పుట్టినందుకు మనిషికి పశువుకి తేడా ఉంది మనిషి పశువు చేసి పని చేస్తూనే కొంచెం అధికంగా చేయాల్సి ఉంటుంది వీడు ప్రకృతికి అంతకే అధికారి కదా మరి ఏమిటి అధికము అంటే తన స్వరూపమును తెలుసుకుని దానికే ఇంకో భాషలో చెప్పాలంటే ఈశ్వర సాక్షాత్కారమును పొంది వీడు కృతార్థత కావలను దానికి మోక్షము అని పేరు సో ధర్మం అనండి సో ఆ పురుషార్థము ఒకటి మనిషికి ఉంటుంది సో ఇది దిస్ ఈజ్ ఎక్స్ట్రా గోల్ ఇన్ఫాక్ట్ దిస్ ఈజ్ ది మెయిన్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కాబట్టి దానికి ఆమె ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి ఉపాయం ఏమి అంటే ఒక ఉపాయం కాదు రెండు శ్రీకృష్ణుడు రెండు అంటున్నాడు సపోజ్ ఎవరైనా వచ్చి ఒక డజన్ ఉపాయాలు ఉన్నాయని అన్నారనుకోండి కన్ఫ్యూషన్లో పడిపోతారా పడిపోతా డజన్ ఉండడం తప్పు డజన్ ఉన్నా ఆ డజన్ ని మీరు కొంచెం ఆర్గనైజ్ చేసి రెండో మూడో చేయండి అప్పుడు కొంచెం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది డజన్ ఉండొచ్చు ఇప్పుడో ప్రాణాయామం చేస్తారు తర్వాత ఏమో ధ్యానం చేస్తారు ధారణ చేస్తారు అయితే పుష్పం చదువుకుంటారు గురు చేస్తారు తీర్థయాత్ర చేస్తారు దానం చేస్తారు ధర్మం చేస్తారు తపస్సు చేస్తారు ఇవన్నీ ఉపాయాలే ఈ రకంగా ఎన్ని ఉన్నాయి పన్నెండు ఉన్నాయి అలా చెప్తే విని ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుంది అవన్నీ ఉన్నమాట వాస్తవం అవన్నీ కూడా మంచివి అవన్నీ మనకు అవసరమే మనకి ఎన్నుంటే అన్నీ స్వీకరిస్తాం కానీ వాటిని ఒక వ్యవస్థితంగా పెట్టాలి ఆర్గనైజ్డ్ వేలో బోధించాలి అది శాస్త్రం యొక్క పర్పస్ ఇప్పుడు కెమిస్ట్రీ బోధించండి అంటే హండ్రెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకే మరి అయితే ఎలిమెంట్స్ చెప్పండి అంటే ఒకటో ఎలిమెంటు రెండవ ఎలిమెంటు మూడు అలా చెప్తారన్నమాట అలా చెప్పండి ఈ హండ్రెడ్ ఎలిమెంట్స్ ని సెవెన్ గ్రూప్స్ కింద ఆర్గనైజ్ చేస్తారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అలా ఆర్గనైజ్ చేస్తారు అప్పుడు కొంచెం చదువు కూడా మీకు తేలిపోతుంది నిజానికి సెవెన్ గ్రూప్స్ కొంచెం ఎక్కువ కానీ మరి తప్పదు అక్కడ ఉన్నవు వందవు కాబట్టి ఇక్కడ ఉన్నవి డగనం కాబట్టి రెండు లేకపోతే మూడు భాగవతంలో మూడు చేశారు భాగవతంలో మూడు యోగాలని చెప్పాడు మూడు నిష్ఠలని శ్రీకృష్ణుడు చెప్తాడు ఏకాదశ స్కంధంలో ఆ టెక్స్ట్ యొక్క లక్షణాన్ని పెట్టి అది భక్తి శాస్త్రం గనక కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అని మూడుగా చెప్పాడు గీత వేదాంత గ్రంథం గనట దీని జ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి టెక్స్ట్ కనుక జ్ఞాన జ్ఞానగ్రంథం జ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం వేదాంత శాస్త్రం కదా మరి కాబట్టి ఇక్కడ భక్తిని కర్మని మిళితం చేసి ఒక్కటి కింద ప్రతిపాదన చేశారు దాన్ని కర్మయోగము అని ప్రతిపాదన చేసినారు దాంట్లోనే భక్తిని కూడా కలిపేసి సో అంటే భక్తులకు కోపం రావాల్సిందేమీ లేదు అయ్యో మా భక్తులు లేకుండా చేశారు కదా చేశారని భక్తి లేకుండా ఎక్కడ చేశారు భక్తి లేకుండా చేయలేదు కర్మయోగంలో అంతర్ధారం చేశారు ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి తెలంగాణ ఉందంటారా లేదంటారా లేకపోతే తెలంగాణ ఇంకా తర్వాత భవిష్యత్తులో వస్తుందని అది ఇప్పుడే ఉందా ఇప్పుడు ఉందండి ఊరికే విడదీసి దానికి వేరే నామకరణం చేయాలా అక్కర్లేదా అని వీళ్ళ దెబ్బలాట అనేది కొత్తగా ఎవరు తీసుకురా అక్కర్లేదు తీసుకురాలేదు కూడా వీళ్ళు తీసుకురాగలరా సముద్రం నుంచి కొంత భూభాగాన్ని రీక్లెయిమ్ చేయొచ్చురా వెళ్ళి ఇది దీనికోసం ఉండదాని కోసం దెబ్బలాడకపోతే సముద్రం ఇచ్చి కొత్త భూమిని రీక్లెయిమ్ చేయొచ్చు కదా బాధ్రా రీక్లెయిమ్ అని బాంబేలో ఉంది వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కొంత భూమిని రీక్లెయిమ్ చేస్తారు సింగపూర్ లో నేను చూశాను చాలా ఆశ్చర్యం వాళ్ళది ప్రాజెక్ట్ సింగపూర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ప్రతి సంవత్సరము వెయ్యి హెక్టేర్స్ భూమిని మనం రీక్లెయిమ్ చేసుకోవాలి అది ప్రాజెక్ట్ ఎవ్రీ ఇయర్ 1000 హెక్టేర్స్ ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఆ సర్వే చేసి ఆ షాలో షాలో వాటర్స్ ఉంటాయి కదండి సముద్ర వాటర్స్ వాటిని చక్కగా సర్వే చేసి పెట్టుకున్నారు సో దీంట్లో ప్రయారిటీ వైజ్ ఈజీగా రీక్లెయిన్ చేయగలిగినటువంటి పోర్షన్ ఏది అని అలాగే వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని థౌజండ్ థౌజండ్ థౌజండ్ ఆ పోర్షన్స్ అన్ని థౌజండ్ ఏకర్స్ కి విభాగం చేసి ఒక పద్దతి ప్రకారం ఒక సైంటిఫిక్ మెథడ్ ప్రకారం రీక్లెయిమ్ చేస్తారు ముందే బౌండరీస్ గీసేస్తారు గీసి రీక్లెయిమ్ చేస్తారు రీక్లెయిమ్ చేయడానికి మట్టి కావాలి కదా మట్టి ఇలాంటివి ఇష్టకాలంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళ దగ్గరలో ఏదో ఎక్కడి నుంచి తీసుకొస్తారు బట్ ఈ భూమిలో గీసి అక్కడికి వస్తే అక్కడికి కాబట్టి ఇండోనేషియా నుంచి కౌలాలంపూర్ అని టౌన్ ఉంది ఎక్కడా ఛానల్ అదర్ సైడ్ కౌలాలంపూర్ ఒక బార్జస్ పెద్ద పెద్ద షిప్ బార్జస్ ఆ కౌలాలంపూర్ లో ఎక్స్ట్రాగా పడున్న మట్టిని అక్కడ కొనుక్కుంటారు కొని ఆ బార్జస్ లో మట్టి తీసుకొచ్చి ఈ బౌండరీస్ లోపల పోసి ఏడాది పూర్తయ్యే థౌజండ్ హెక్టేర్స్ ల్యాండ్ వచ్చేస్తుంది ఆ సింగపూర్ వాల్యూని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు అలాంటిది ఏదైనా చేయాలి కానీ ఉన్నదాని పేరు మార్చడానికి దెబ్బలాడియే ఎందుకు ఈ పేరు ఏం పెడితే ఇప్పుడు ఖమ్మం అన్నదాన్ని ఖమ్మం తీసి క్షమ్మాని పెట్టారనుకోండి వాడి గేనవుట్టు దానికి దానికి ఏదైనా కొంత శోభ చేయాలి కానీ పేరు గురించి దెబ్బలాగితే నామరూపాల గురించి దెబ్బలాగితే ఎంత మూర్ఖత్వం సో ఇలా మన మన సమాజం అంతా అలాగే ఉంది శివుడు వద్దు విష్ణువు కావాలంటాడు లేకపోతే విష్ణువు వద్దు శివుడు కావాలంటాడు వీడు దేనికోసం దెబ్బలాడుతున్నాడు అంటారా నామరూపాల కోసం దెబ్బలాడుతున్నాడు అంట ఇది ఎలా ఉందంటే నాకు నెక్ల సొడ్డు గాజులే కావాలని అమ్మాయి దెబ్బలు పెడుతుంది అనుకోండి దేనికోసం దెబ్బలు పెడుతున్నట్టు నామరూపాల కోసం దెబ్బలు పెడుతుంది ఇప్పుడు పది తులాలు బంగారం నీకు ఇస్తానమ్మా నెక్లెస్ చేయిస్తాను అని అన్నాడు అనుకోండి తండ్రి నాకు నెక్కుల సొడ్డు గాజులే కావాలి అంటే ఇప్పుడు దేనికోసం పది తులాలు ఇవ్వడం అలాగే ఖాయమే సో అలాగే ఎనీవే కాబట్టి వ్యవస్థితంగా ఉండాలి కాబట్టి కర్మయోగము జ్ఞానయోగము ఇలా రెండే ఎందుకండి వైనాట్ ఫోర్ వైనాట్ సిక్స్ అంటే చూడండి మనిషి స్వభావానికి తగ్గట్టుగా ఉండాలి శాస్త్రం జీవిత శాస్త్రం కదండి మనం జీవితానికి సంబంధం జీవితానికి సంబంధం లేకపోతే మీరు ఆ శాస్త్రాన్ని అవసరం లేదు ఎందుకు ఊరికే ఈ శాస్త్రాలు మేము చదివి ఏం చేస్తారు ఎవరు చదివిన చదువు చదువు అదే బెటర్ జీవితానికి ప్రతి కూడా అది అనువర్తించాలి అప్పుడే మనం చదివిన ఉపయోగం ఇప్పుడు మనిషి యొక్క స్వరూపాన్ని మీరు పరిశీలించినట్లయితే మనిషిలో కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అని రెండు రకాల ఇంద్రియాలు ఇచ్చాడు భగవంతుడు ఏ ఇంద్రియాల ఇంద్రియము ఒక శక్తి గలది ఇంద్రియము అనే ప్రధాని శక్తి గలది శక్తికి ఒక రూపం ఒకటి ఉంటుంది ఆ రూపము కర్మ యాక్షన్ రూపంగా ఉన్న శక్తి అయితే వాటికి కర్మేంద్రియములు జ్ఞానరూపంగా ఉండే శక్తికి జ్ఞానేంద్రియములు దేవుడు ఇచ్చాడు అలాగే దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ కాబట్టి ఇప్పుడు చేతులు కాళ్ళు మొదలైనవి కర్మేంద్రియాలు కన్ను ముక్కు మొదలైనవి జ్ఞానేంద్రియములు అంటే రెండే ఉన్నాయి కాబట్టి ఈ ఈ సామగ్రిని ఉపయోగించి మనం ఈశ్వరుణ్ణి చేరుకోవాలి ఉన్నాలో ఒక పడవ ఉంది ఒక ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక ఫుట్ పాత్ ఉంది వీడు అంటాడు ఈ ఫుట్ పాత్ బాగోలేదు చాలా గులకరాలు అవి ఉన్నాయి అని ఆ ఫుట్ పాత్ ను తిందుతున్నాడు తిందుతుంటే ఒక మహాత్ముడు చెప్పాడు అదే దాన్ని తిరుగుతా నీకు బుద్ధి ఉందా ఉన్నదే అదే ఫుట్ పాత్ ఇంక రెండోది లేదు అదే ఉంది కాబట్టి నువ్వేం చేస్తావో డిసైడ్ చేసుకో ఆ ఉన్న ఫుట్ పాత్ను ఉపయోగిస్తావా లేకపోతే తింటూ కూర్చుంటావా ఉన్నదది ఆ విధంగా మానవ ఇది వ్యాధులకు నిలయము మరెంటున్నా ఎప్పుడు తొందరలోనే గర్భ కాలగర్భంలో కలిసిపోయేదే కానీ స్థిరంగా నిలిచేది కాదు అనేక వ్యాధులకు దోషములకు నిలయము అని ఈ విధంగా దాన్ని కూర్చుంటే అది ఉంటా కరెక్టే కానీ ఉన్న సాధనం ఇది ఇంకొకటి లేదు దేవుణ్ణి చేరుకోటానికి మనకు ఉన్నటువంటి ఆ రథము వెహికల్ ఇది ఒక్కటి కాబట్టి వెహికల్ ఎన్ని దోషాలున్నా ఉన్నదే అయినప్పుడు పడల ఎన్ని ఎంత లోతు ఎంత ఎన్ని లోటుపాట్లున్నా ఆ తోటే మనం ఈ సంసార సగ సాగరాన్ని దాటాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ మానవ దేహం అనేదైతే అంటున్నామో దీంట్లో రెండు రకముల శక్తులు ఉన్నాయి ఒక శక్తికి ఒక రకానికి కర్మేంద్రియములు అని పేరు వాటితో కర్మని చేయగలరు మీరు రెండో రకానికి జ్ఞానేంద్రియములో పేరు వాటితో మీరు జ్ఞానాన్ని సంపాదించగలరు కాబట్టి ఇప్పుడు నేను దేవుణ్ణి చేరుకోవాలంటే ఇలాగా చేరుకోవడం అంటే కర్మని చేసి చేరుకోవాలి జ్ఞానాన్ని పొంది చేరుకోవాలి పని చేసైనా చేరు చేరుకోవాలి తెలుసుకున్నైనా చేరుకోవాలి జ్ఞానం అంటే తెలుసుకోవటం బస్ ఇతన హీ బాత్ హై లేదు కాదండి భక్తి అయ్యా భక్తి అంటే ఏమిటి భక్తి అంటే మీరు ఏం చేస్తారు భక్తి అంటే దేవుడికి పూజ చేస్తాము కర్మ అవుతున్నది దేవుని యొక్క స్వరూపాన్ని ధ్యానం ఉపాసన చేస్తాము జ్ఞానం కోట్లో మారేయండి దాన్ని అది స్థూలంగా ఉంటే భక్తి కర్మ యోగంలో సూక్ష్మంగా ఉంటే జ్ఞాన యోగంలో ఒక రకంగా భక్తి అనేది ఇటు కర్మకి అటు జ్ఞానానికి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది ఇప్పుడు బ్రిడ్జి ఇప్పుడు ఇది కెనడా ఇది యుఎస్ఏ ఇది కెనడా మధ్యలో బ్రిడ్జ్ రెయిన్బో బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జి ఉంటుంది ఇప్పుడు ఈ రెయిన్బో బ్రిడ్జి ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి ఎన్ని దేశాలు ఉన్నాయి రెండు దేశాలున్నాయి మూడు దేశాలు ఉన్నాయి రెండే మూడులే ఉన్నాయనకూడదు ఇది ఇది అమెరికా ఇది కెనడా ఇది రేంబో బ్రిడ్జ్ మూడు ఉన్నాయి అన అనక్కర్లేదు రెండు ఉన్నాయని చెప్పచ్చు కాదండి మూడని చెప్తా అబ్బో చెప్పండి తప్పేమ నిజానికి ఆ బ్రిడ్జిలో గేట్ ఒకటి ఉంటుంది సెంటర్లో ఉంటుంది ఆ ఆ గీతకి ఇటువైపు అమెరికా అటువైపు కెనడా నిజంగా యూ బిలీవ్ ఉంది నిజానికి ఆ కూడా వైడ్గా గీస్తారు మళ్ళీ దాంట్లో సగం అమెరికా సగం సో ఈ విధంగా ఆ బ్రిడ్జ్ అన్నది బ్రిడ్జ్ ని యు మేక్ కౌంట్ సెపరేట్లీ ఆర్ యూ నీడ్ నాట్ కౌంట్ సెపరేట్లీ అంత వివక్ష అంతా మీరు చెప్పదలుచుకున్న దాన్ని బట్టి దాంట్లో పెద్ద దెబ్బలాడుకునేందుకు ఏం లేదు అక్కడ కాబట్టి భక్తిలో స్థూలమైనటువంటి అంశాలన్నీ కూడా కర్మలో పడిపోతాయి భక్తిలోని సూక్ష్మాంశము జ్ఞానం వైపుకి వెళుతుంది మంచి అయితే జ్ఞానాంగోపాసనలు కర్మాంగోపాసనలు ఉపాసనలు ఇటు ఉంటాయి అటు ఉంటాయి సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే రెండు కింద లెక్కేస్తున్నాడు రెండు మళ్ళీ ఇంకోటి మూడు కింద ఇక్కడ లెక్కేయట్లేదు వివక్ష ఇంకో సందర్భంలో మూడేళ్ళు లెక్కేసినా పర్లేదు కానీ రెండేనా ఒక మాట మూడైనా ఒక మాట మీరు ఇంకెలా పెంచుకుంటారు అని పన్నెండు చేశారనుకోండి అప్పుడు మళ్ళీ పర్పస్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ చేడిపోతుంది కాబట్టి అలా చేయకూడదు రెండు సో నీకు ఇంతవరకు సాంఖ్య యోగాన్ని గురించి చెప్పడం తెలుసుకోవలసిన విషయాలన్నీ చెప్పేశాను తెలుసుకోవాలి ఇప్పుడు నీవు దేహము కాదు నీ స్వరూపము ఫిజికల్ మ్యాటర్ కాదు ఫిజికల్ మ్యాటర్ నా స్వరూపం ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించి చూడండి నేను నేను ఏమిటి అని ఆలోచించారనుకోండి నేను ఏమిటి అంటే దానికి సమాధానంగా ఫిజికల్ మ్యాటర్ సమాధానం అవుతుందండి ఆన్సర్ అవుతుందండి నేను నేను ఎముకలు నేనేమో అదేంటి మాంసము అలాంటి పద నేను కార్బన్ నేను హైడ్రోజన్ అలా వెళ్ళను అనుకుంటుంది కార్బన్ హైడ్రోజన్ నేను ఎక్కడవుతాను కార్బన్ని హైడ్రోజన్ ని తెలుసుకుంటూ ఉండేవాడిని అవుతాను కానీ దేహం అయితే కార్బన్ హైడ్రోజన్ దేహంలో మొత్తం దేహంలో నైన్టీ నైన్ మీరు డిఫైన్ చేయమంటే కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ కథ అయిపోయింది ఇంకేం లేదు నైన్టీ కవర్ అయిపోయింది కాల్షియం మెగ్నీషియం ఐరన్ మిగిలిన వన్ లో పడతాయి వన్ కూడా ఉండవు ఐరన్ అంటే ఎంత ఉద్దే ఏదైనా రాడ్లో ఏమైనా ఉంటాయా ఐరన్ అంటే ఉంటే హెమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది అంటే ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి అప్పుడు టాబ్లెట్ వేసుకుంటారు టాబ్లెట్ ఎంత ఉంటుందో ఇంత దాంట్లో ఐరన్ అంటే దాంట్లో ఇన రసమో అది ఇనపే ఉండదు ఉంటే ఒక టాబ్లెట్ బరువు హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉంటే దాంట్లో ఐరన్ అంతా కలిపి పాయింట్ ఫైవ్ కూడా ఉండదు మిగతాదంతా కూడా ఐరన్ ని బాడీలో అబ్జార్బ్ చేసేందుకు ఉపయోగపడే ప్రోటీన్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఇది దేహం అండి కాబట్టి మీరు కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజనా మీరు ఓ మూడు గ్యాస్ సిలిండర్లో పక్కన కొంత బూడిదే పెడితే ఈజ్ దట్ యూ నో యూఆర్ నేజర్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ ఆక్సిజన్ నార్ దేర్ కాంబినేషన్ యూఆర్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ యూఆర్ ద అవేర్నెస్ ఆ చైతన్యం అండి మీరు తెలుసు జ్ఞానం అండి మీ స్వరూపం జ్ఞానం జ్ఞాన శరీరీ మీ శరీరము అంటే మీ స్వరూపము మీ అసెన్షియల్ కంటెంట్ జ్ఞానంగానే ఆకాంక్షను మాలుచులుసుకో ఇప్పుడైతే ఏం చేయమంటారు ఏమీ చేయటం లేదు చేయడానికి ఏమంది లేదు ఇదో పిచ్చి సమస్య పిచ్చిపోలే ఏం చేయమంటారు ఏమి చేయడానికి నేను చేయడం గురించి మాట్లాడటం లేదు You should know about it. Allakarja me you enjoy the day. This is the Chikirashramah. People want to do something. This is their problem. Telusuko meant they are getting on. Telusuko meant they are... Telusuko meant they are sokshmangavantunne. Dhani ke buddhiki padun petta alasun tutunne. Buddhiki meedu padun petta alasun tutunne. Buddhiki meedu padun petta alasunuransu fire jeta manes thalakalavayam. డిగ్రీ పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరినప్పుడే న్యూరాన్స్ ఫైర్ చేయడం బంద్ పెట్టేశాడు అప్పటి నుంచి ఇంకా న్యూరాన్స్ అవి ఫైర్ చేయట్లేదు ఫైర్ చేయడం అంటే న్యూరాన్ అని ఒక సెల్ అది అది చాలా సూక్ష్మంగా ఉంటుంది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఒక బిలియన్ సెల్స్ ఈజ్ నాట్ ఏ బిలియన్ సెల్స్ బిలియన్ సెల్స్ అంటే హండ్రెడ్ క్రోర్ సెల్స్ ఓ పిన్ హెడ్ మీద కూర్చోబెట్టచ్చు ఈ పిన్ లో దాని హెడ్ మీద చిన్న మైన్యూటెస్ట్ డ్రాప్ దానిమీద ఫిట్ అవుతుంది కదండీ పిన్హెడ్ ఆ మైన్యూటెస్ట్ డ్రాప్ లో బిలియన్ న్యూరాన్స్ పడతాయి స్మాలెస్ట్ సెల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఆ న్యూరాన్ సెల్స్ వాటిల్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంట్ చాలా మైన్యూట్ గా ఉంటుంది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది మీరు జ్ఞానాన్ని మీరు పొందినప్పుడు విషయం తెలుసుకున్నప్పుడు దట్ గెట్స్ ఎక్సైటెడ్ ఇట్ ఫైల్స్ 2 ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ అంటే సమ్ సెక్స్ ఫైర్ అవుతాయి అలా ఫైర్ చేయడం మానేసి బలగాలైంది ఎవరో వాడే బయట చేయటం ఇప్పుడు వాడిని జ్ఞానం జ్ఞానం తెలుసుకోరా అన్నారనుకోండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమన్నారు అనుకోండి నేనేం చేయాలో చెప్పంటే కికేర్షవహ నువ్వు ఇదిగో ఈ పెద్ద పండ్లకే ఉంది దీన్ని ఇంకో డజన్ మందిని పోగేసి ఈ మూల నుంచి ఆ మూల మళ్ళీ మోసుకు తక్క రాదా శవాసని మళ్ళీ మోసుకెళ్ళి అలా తీసుకుని ఈ పని చేయడం ఈ రెడీ ఫర్ దాట్ రియల్లీ అత్యవలకి అలాంటి పని ఏదో ఒకటి పురమాయించాలి పరమానంద శిష్యుల్లాగా వాళ్ళకి అలాంటి పని ఒకటి పురమాయించాలి ఏంటి పని ఏమిటంటే ఇదిగో ఈ దేవాలయం ఉంది కదా ఈ దేవుణ్ణి ఈ పల్లకిలో కూర్చోబెట్టి మొత్తం అంతా ఊరంతా తిప్పేస్తారంట్రా అని పురమాయించేస్తే బాణాసంచ్యా కాలుతుందని ఇలాంటివన్నీ పురమాయిస్తే వాళ్ళు మహోత్సాహంతో చేసేస్తాం బాణ సంఖ్యా కాల్సమన్నారంటే ఇంకా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకూడదు ఎలా అయినా దేవుడి పేరు మీద ఏదైనా నడిచిపోతుందని కనుక మీరు రూల్ పెట్టేస్తే వాళ్ళు మహోత్సాహంతో చేసేస్తారు అంతేకాని రేపు దేవుడు అంటే చెప్తాను రా కూర్చో తెలుసుకో అన్నారంటే వాడు తెలుసుకో వాడు దానికి సిద్ధం కాదు కానీ మరి సాంఖ్యే సాంఖ్యం చెప్పేశాను మీకు ఇప్పుడు యోగం చెప్తాను యోగం ఎందుకు చెప్పడం సాంఖ్యం చెప్పాక అంటే ఆ సాంఖ్యము వీడికి అవగాహనకి రాదు ఒకవేళ తెలిసిన దానికి వీడికి మధ్యలో దూరం ఉంటుంది సత్యమును పలుకోవలేను అని తెలియనివాడు ఎవడున్నాడు అందరికీ తెలుసు కాదీ ఆ రూలు వీడు ఆకలింపు చేసుకోడు దానికి వీడికి దూరం ఉంటుంది అలా దూరంగా చెబితే వీడికి పలికితో వీడు పలుకుతూ ఉంటాడు ఆ దూరం ఉండకూడదు ఆ దూరం తగ్గి ఆ సత్యము వీడికి అవగాహనకి రావాలి అంటే ఆ సత్యము ఎప్పుడు కూడా సత్యము వేరుగా నేను వేరుగా ఉండకూడదు మనకి మనలో భాగం అయిపోవాలి సత్యం అలా అప్పుడే మీకు అర్థమైనట్టు లేకపోతే ఏమర్థమైనట్టు ఆ సత్యము తనలో భాగం అయిపోవాలి అంటే వాడు అదే మోక్షం అంటాయి దానికి అనేక ఆటంకాలు ఉంటాయి ఈ ఆట ఎందుకంటే మనస్సులో జ్ఞానం ఉదయించాలి బుద్ధి ఎందుకు జ్ఞానం ఉదయించాలి ఆ బుద్ధిలో అనేక దోషాలు ఉంటాయి ఆ బుద్ధి అనే పాత్రలో జ్ఞానము అమృతము ఉదయించాలి అంటే ఆ బుద్ధి అనే పాత్ర శుద్ధిగా ఉండాలి లేకపోతే అమృతం పుట్టదు కాబట్టి బుద్ధిని శుద్ధి చేయడం కోసం కర్మ అవసరం ఇప్పుడు కర్మ శుద్ధి చేస్తుంది శుద్ధి చేయాలనుకోండి పాత్ర ఉందనుకోండి పాత్రను శుద్ధి చేయాలనుకోండి అప్పుడు దానికి నేను తపస్సు చేసి తపస్శక్తి చేత శుద్ధి చేస్తాను అయితే కంటితో చూసి శుద్ధి చేస్తాను ఇవన్నీ పిచ్చివేషాలు అయిపోవడం శుద్ధి చేయాలంటే శుభ్రంగా బ్రష్ అది తీసుకుని దాన్ని ఇలాగ రబ్ చేసి క్లీన్ చేసి శుద్ధి అనేది ఎప్పుడూ కూడా కర్మ సాధ్యం కర్మ వల్ల సిద్ధించి దాని శుద్ధి జ్ఞానం వల్ల శుద్ధి సిద్ధించదు శుద్ధి లభించదు కనుక కర్మ వల్ల ఆ బుద్ధిని శుద్ధి చేస్తే అది ఫస్ట్ స్టెప్ ఆ తర్వాత ఆ బుద్ధిలో జ్ఞానము అమృతము ఉదయించి వీడు మోక్షాన్ని పొందుతాడు అది సెకండ్ స్టెప్ ఇప్పుడు ఆల్రెడీ వాడి బుద్ధి శుద్ధంగా ఉందనుకోండి వారికి ఇంక ఫస్ట్ స్టెప్ అక్కర్లా సాంఖ్యయోగంతో వాడి పని అయిపోతుంది ఒకవేళ వాడి బుద్ధి శుద్ధంగా లేదనుకోండి అప్పుడు సాంఖ్యయోగాన్ని చెప్పినా చెప్పడం అవసరమే వాడికి లక్ష్యం తెలుస్తూ ఉంటుంది కానీ అంతఃకరణ శుద్ధి యొక్క ఉపాయాన్ని కూడా చెప్పాలి చెప్పినప్పుడు మాత్రమే ఆ బోధ శాస్త్రము సమగ్రమవుతుంది లేకపోతే ఇన్కంప్లీట్ గా ఉంటుంది అందుకోసం నేను మీకు ఇంతవరకు సాంఖ్యాన్ని చెప్పాను ఇప్పుడు యోగమును అనగా కర్మయోగాన్ని కూడా చెప్తాను విను ఆయన వింటూనే ఉన్నాడుగా మళ్ళీ విను అండదెందుకు అంటే హెచ్చరిక జాగ్రత్తగా గమనించబోయ్ అని హెచ్చరిక సో రెండో భాగం అందాము హే పార్థర్జున ఏ కర్మయోగ బుద్ధిచే యుక్త కూడినవాడవై కర్మబంధం కర్మబంధమును ప్రహాస్యసి తొలగించుకొనగలవో ఈ కర్మలనేవి మనిషిని బంధించేస్తాయి నిజానికి మీరు కర్మయోగం అంటున్నారు అసలు నేను ఒక ఈ జన్మ మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోవటానికి మూలంలో ఏముంది అని కనుక ఆలోచిస్తే కర్మయే గలదు ఈ కర్మయే మూలంలో ఉన్నది అన్నది ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్ అది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు అది కూడా మనం తెలుసుకోదగ్గ విషయమే భగవద్గీతలో అలాగే పోషిస్తారు కర్మ సిద్ధాంతం అన్నది అదొక బిలీఫ్ సిస్టమ్ మాత్రం కాదు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వన్ షుడ్ నో ఇప్పుడు మీరు మీరు ఏ విధంగా ప్లాన్ చేసి కర్మని చేస్తారో ఆ విధమైన ఫలాన్ని మీరు పొందుతూ ఉంటారు ఎటుచి ఏంటంటే ఇగో ఈ కర్మ వల్ల ఈ ఫలము నాకు లభించినది అనే కనెక్షన్ ఉన్నదే కారణకార్యభావము యొక్క ఆ అవగాహన కొన్ని చోట్ల కుదురుతుంది చాలా చోట్ల కుదరదు ఎందుకంటే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు కోకొల్లలుగా ఉంటాయి ఒకటి రెండు అంశాలు ప్రభావితం చేయవు అనేకములైన అంశాలు మన జీవితాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఉదాహరణకి నైన్ అయిన తర్వాత కున్ని వేల వేల ఒకటి లక్షల మంది లక్షల వ్యక్తుల జీవితాలు చాలా గాఢంగా ప్రభావితమయ్యాయి మనం ఎక్కడో మూల కూర్చుని స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటూ బతికేసుకుంటే మనకి ఏ ప్రభావాలు ఉండవు అన్నిటికీ ఇమ్యూన్గా అలా పడి ఉంటాం కానీ మరి ప్రపంచం అలా ఉండదు కదా ప్రపంచంలో దూరంగా వెళ్ళి ప్రపంచంలో ప్రవేశించి జీవించి వాళ్ళకి ఆ ప్రపంచంలో జరిగే ఘటనల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది వాళ్ళు చాలా బలంగా ప్రభావితులు అయిపోతారు సో వ్యక్తుల యొక్క జీవితాలు అనేక అంశముల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ అంశాలన్నిటినీ మూటగట్టి వాటిని ఎనలైజ్ చేసి వాటి నుంచి ఒక నిష్కర్ష తీసుకురావటం అన్నది చాలా కఠినమైన విషయం అంచేతనే శ్రీకృష్ణుడు గహనా కర్మణోగతి హీని నువ్వు మీమాంస పెట్టుకోవద్దని చెప్తాను ఎందుకంటే అక్కడ సత్యం ఎలా ఉందంటే మనం ఒక క్ష ఒక ఒక సమయంలో ఒక ఫలాన్ని సుఖంగా దుఃఖంగా అనుభవిస్తున్నాము అంటే ఆ అనుభూతి వెనుక అనుభవం వెనుక కొన్ని అసంఖ్యాతములైన అంశాలు ఉంటాయి నిజానికి సృష్టి మొత్తం మహాత్మ ఏమని చెప్తారంటే ఒక ఒక వస్తువు లేకపోతే ఒక పరిస్థితి అలా ఉంది అంటే సృష్టి మొత్తం అలా ఉండడం కారణం You are the way you are because the entire universe is the way it is. Are you understand me? The first time you are, you are not alone. If you are not alone, you are not alone. You are not alone. You are not alone. You are not alone. Swami Ji, I am not alone. నాకు ఈ దురదృష్టం ఎందువల్ల వచ్చింది ఏం చెప్తాం అంటే నేను నాన్న చూడమ్మా ఈ జగత్తు ఇలా ఉంది ఇది ఇలా ఎందుకుందంటే ఏం చెప్తారు మీరు ఈ జగత్ ఇలా ఉందంటే బస్ హై ఇట్ ఈస్ లైక్ ది ఎంటైర్ యూనివర్సిటీస్ లైక్ దేర్ ఫార్ యు ఆర్ లైక్ దిస్ నా నా ప్రారంభం ఇలా ఎందుకుందంటే ఏమో మరి ఎందుకుందో మొత్తం జగత్తుండలో ఉన్నా నా ప్రారంభం ఇలా ఇప్పుడు మీరు లెక్క వేయండి ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూస్తాం వెబ్ వెరీ కాంప్లెక్స్ వెబ్ అని ఆ వెబ్ని మీరు మీరు దాన్ని యు కెనాట్ యునాట్ డెలీయేట్ ఇట్ యు కెనాట్ ఫిక్స్ ఇట్ బృహదారణకం పుస్తకం వస్తుంది దాంట్లో నాలుగో బ్రాహ్మణంలో దీని మీద విచారం ఒక మనిషి సుఖాన్ని అనుభవిస్తున్నాడంటే వీడి కర్మఫల రూపంగా అనుభవిస్తున్నాడా లేకపోతే దేవతల యొక్క అనుగ్రహం వల్ల అనుభవిస్తున్నాడా లేకపోతే ఆ కాలము యొక్క ప్రభావం వల్ల అనుభవిస్తున్నాడా లేదా గ్రహంలో వాళ్ళు అనుభవిస్తున్నాడా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి సహకరించడం వల్ల అనుభవిస్తున్నాడా ఎందువల్ల అనుభవిస్తున్నాడు ఈ సుఖాన్ని అని ఇంకా ఏవో కూడా కొన్ని అంశాలు జపచేసి ఏ కారణం చేత మీడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే అలా నిర్ధారణ చేయడం కష్టమయ్యా బాబో అవన్నీ కూడా ఈచ్ ప్లేస్ ఏ పార్ట్ ఈచ్ ప్లేస్ ఏ పార్ట్ నుంచి తప్పించుకునే సమాధానం చెప్పద్దు మీరు ఖచ్చితంగా అన్ని ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ పార్ట్ No doubt about it. Anto Sanjayamala. But one thing can you clearly point out. One thing. Ante, Ippod suppose Iwala Paddha maa, I enjoyed some nice breakfast I enjoyed. Ante, Ippod dheena kārna hava uti. Ante, Suryoga hain di kāpatti. Idi Vaisankaranga haun di kāpatti. ఈవేళ వెదర్ ఇలా ఉంది కాబట్టి ఇలా మొదలెట్టద్దు మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అలాగా డిస్టెంట్వి దగ్గరవి దూరానికి పెట్టద్దు వన్ థింగ్ మీరు క్లియర్ కట్ గా పాయింట్అవుట్ చేయగలరా అంటే ఎస్ వాట్ ఈస్ దాట్ ఎవరో ఒక అమ్మగారికి నాకు బ్రేక్ఫాస్ట్ మంచిది పెట్టాలనే సార్ అభిప్రాయం కలిగింది ఆడ దట్ ఈస్ ది వన్ థింగ్ అలాగే చెప్పాల్సి ఉంటుంది పోనీ మరొక్కటి కూడా చెప్పండి దట్ ఈస్ క్లియర్ ఆబ్వియస్ జస్ట్ టెల్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకేం చెప్తాను నా ప్రారంభ కర్మ బాగుంది అని చెప్పాలి ఏమంటాయి ఒకప్పుడు ఏమిటవుతుందంటే ఈ వన్ థింగ్ చెప్పడం కష్టం అవుతుంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి హేతు ఏమిటంటే వారు అమ్మగారు తయారు చేసి ఇచ్చారు అని చెప్పగలిగాను ఒకప్పుడు ఏమవుతుందంటే అలా చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఒక సుఖం వస్తుంది ఇది ఎందుకు మనకి లభించిందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు ఇంక అప్పుడు మిగిలింది ఏమిటి ప్రారంధకర్మ ఒక్కటే మిగులుతుంది దాన్ని కర్మసిద్ధాంతం అంటారు కాబట్టి మనం పొందేటువంటి సుఖమైనా దుఃఖమైనా మనం ఇంతకు ముందు ఎప్పుడో చేసిన కర్మ వల్లే మనకి లభిస్తోంది ఏ కర్మ వల్ల వచ్చిందంటారు ఈ సుఖం చెప్పడం కష్టం చెప్పడం సంభవం కాదు చెప్పక్కర్లేదు ఇది ఎక్కడ చెప్పక్కర్లేదండి ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగుతున్నారు ఈ మంచినీళ్ళు ఏ మూతులోంచి వచ్చే ఎందుకు ఈ ప్రసంగం శుభ్రమైన అవునా కాదో చూసుకుంటే పోతుంది అంతే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎందుకు ఈ మీమాంస సో కాబట్టి ఎప్పుడో మనం చేసుకున్న కర్మ మంచి కర్మ ఒకటి చేసుకున్నాము దానివల్ల మంచి ఫలాన్ని పొందుతున్నాం ఎప్పుడో చెడు కర్మ చేసామో ఈ చెడు ఫలాన్ని పొందుతున్నాము అంటే అర్థం ఏంటి మానవులు కర్మ బంధింపబడి ఉన్నారు సకల ప్రాణులు కూడా పోనీ కర్మ ఈ విధంగా బంధించేసుకోండి పుణ్యము బంధమే పాపము బంధం రెండు బంధమే ఒకప్పుడు పాపం కంటే చాలా పెద్ద బంధం ఒకప్పుడు అలా అవుతుంది నేను ఎక్కడికో వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎక్కడో లోపల బిగ్ క్వార్టర్స్ అవి ఆ క్వార్టర్స్లో ఎక్కడో లోపల మూడ ఓ గది నాకు ఇచ్చారు ఉండటానికి ఉన్నా అక్కడి నుంచి బయటికి రావడానికి లేదు ఎయిర్ కండిషన్డ్ గదే దాంట్లో సందేహం లేదు బయటికి రావడానికి లేదు బయటకు వస్తే ఏ ఆ కొత్త ప్లేసు కొత్త దేశం కూడా పైగా ఏమిటో తెలీదు ఏ ఆ మూల గదిలో నాతో మాట్లాడి వాళ్ళేవాళ్ళు లేరు నాకు ఒకప్పుడు మంచినీడు ఇచ్చేవాళ్ళు లేరు తప్ప కాఫీ ఇచ్చేవాళ్ళు ఎయిర్ కండిషన్డ్ గది ఇప్పుడు సుఖం అనుకోవాలి దుఃఖం అనుకోవాలి ఒకప్పుడు అంతఃస్ఫురంలో మహారాజు గారు అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఎందుకు అనుభవిస్తాడంటే అంతఃపురంలో ఉన్న కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తాయి దీన్ని పుణ్యం వల్ల వచ్చిన దుఃఖం పుణ్యం తీసుకెళ్లే మహారాజా అంతఃపురంలో పడేస్తే ఆ కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తుంది సో కాబట్టి పుణ్యం కూడా బంధమే పాపం ఎలాగో బంధమే పుణ్యం కూడా బంధమే ఇన్ జనరల్ కర్మ బంధం ప్రహాస్ కర్మ ఇన్ జనరల్ మనిషిని బంధిస్తుంది అయితే మరి కర్మయోగం అని అంటున్నారు ఏమిటి కర్మ మనిషిని ఈశ్వరుని దగ్గరికి తీసుకెళ్లి సందర్భంలోనే కర్మ యోగము అనే మాట కుదురుతుంది యోగము కర్మ బంధిస్తే మరి కర్మయోగం అని ఎందుకు వచ్చింది అంటే కర్మ వలన కర్మబంధం నుంచి బయటపడచ్చు అయితే కర్మ వలన నుంచి బయటపడే మాట అయితే మరి అందరూ కర్మ చేస్తూనే ఉన్నారు కదా కర్మయోగ కర్మబంధం నుంచి ఎందుకు బయటపడటం లేదు నేను ఇంతకు ముందు కర్మ చేయలేదా చేశాను కదా చేసేటవే ఈ బంధంలో పడ్డా మరి కర్మ వలన కర్మబంధం పోయి మాట అయితే నాకెందుకు పోలేదు అంటే కర్మ ఒక్కటి కదరాబాబు బుద్ధ్యాయుక్త కొంత తెలివితేతలతో కర్మని చేసినట్లయితే కర్మబంధం నుంచి బయటపడవచ్చు అంతే ఇప్పుడు ఒకటే తప్పు పని చేసి జైల్లోకి వెళ్ళాడండి జైల్లో బంధింపబడ్డాడు ఇప్పుడు వాడు చేయాల్సిందేమిటో తెలుసినండి వాడికి భగవంతుడు ఒక దుస్థితిలో పెట్టిన మాట వాస్తవమే కానీ ఆ పరిస్థితిని దాని గురించి దుఃఖిస్తూ కూర్చుని మరింత పరిస్థితిని చెరగొట్టుకుంటే వాడి జీవితాంతం జైల్లోనే ఉంటాడు వాడు బయటికే రాదసాడు కానీ ఒక్క పిస్తరం వివేకం కనుక తెచ్చుకుంటే వాడు ఆ జైలుని వాడు ఆ పరిస్థితిని దానికి అనుకూలంగా తీర్చుకుని తీర్చిదిద్దుకుని వాడు ఎంతటి అభివృద్ధికైనా రావచ్చు నేను ఒక ఒక బయోగ్రఫీ ఒకటి చదివాను అమెరికాలో ఒక బ్లాక్ హీరో అతని జీవిత చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇట్స్ ఏ ట్రూ స్టోరీ డాక్యుమెంటరీ అనమాట చూశాను అతను హీ వాజ్ చార్జ్డ్ విత్ మర్డర్ ఏదో ఒక స్టోర్ రాత్రిపూట స్టోర్ మీద అటాక్ చేసి ఆ స్టోర్ ని నడిపి ఒకటి ఉంటాడు వాడిని గన్ పెట్టి కాల్ స్టోర్ లో ఉన్న ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు వాళ్ళు ఆ వెళ్ళిపోయిన వాళ్ళు బ్లాక్ బ్లాక్ పీపుల్ బ్లాక్స్ లో కొంత క్రైమ్ ఎక్కువ ఉంటుంది సో ఆ ఫేస్ డిస్క్రిప్షన్ బట్టి సర్కమ్ఫాన్షియల్ ఎవిడెన్స్ ఆ చుట్టుపక్కల వీడు ఉన్నాడు ఆ టైంలో ఆ రోడ్డు మీద నడుస్తున్నాడు వీడు వీడిని పట్టుకున్నారు పట్టుకునే ఇచ్చి వీడు నేనే పాపం అరగనబాబోయ్ కాదు నువ్వే చేసేవని మొత్తానికి జుది ఎవిడెన్స్ ఇది అది అంతా కలిపి అని